యథా కామ్యే ప్రవృత్తి శ్రుతి కా సత్యనేవ కామాన్ ఉపాదాయ తాధనా విధత్తే కామ్యకర్మలు అనే ఒక సెక్షన్ ఉంటుంది వేదంలో కామ్య కర్మలు సెక్షన్ విచారణ స్వామి భాష్యం చూస్తే కామ్య కర్మలు అని హెడ్డింగ్ పెడతాడు ఇంకా ఎన్ని కామ్యాలంటే గ్రామ కామహ అని ఒకడు ఉంటాడు గ్రామ కామహ అడిగి గ్రామం మీద కోరిక గ్రామం కోరికంటే ఏంటంటే ఆ గ్రామానికి హెడ్ కావాలని కోరిక తర్వాత బ్రహ్మవర్చసకామహ అంటే వాడికి ముఖంలో ఆ తేజస్సు ఉండాలని కోరిక అంటే తన ముఖాన్ని చూసి అందరూ కూడా చాలా తేజస్వంతుడు వీడు అని అనుకోవాలి అనుకుని తద్వారా కీర్తి ప్రతిష్టలు తనకు లభించాలి అని కోరిక అలాంటి కోరికలు ఉంటాయి ఇప్పుడు కొంతమంది గుట్టుకి రంగు వేసుకుంటారు గడ్డానికి కూడా రంగు వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారంటే తమ ముఖం తేజస్వంతంగా ఎదరు వాళ్ళకు కనపడాలి అని కోరుకుంటుంది అది కోరిద బ్రహ్మక్షసకామహ తర్వాత చెప్పాలా తర్వాత అన్నాద్యకామహ అని ఒక అన్నకామహ ఉంది అన్నాద్యకామహ ఉంది అన్నకామహ అంటే మాకు భోజనం ధాన్యములు పంటలు అవన్నీ బాగా కావాలి మా టేబుల్ మీద నిండైన భోజనం ఉండాలి అది కోరిక ఇంకొకటి కోరిక అన్నాద్యకామహ అంటే భోజనం టేబుల్ నిండా ఉన్నా తిన్నది కదా అరక్కకపోతే సమస్య అన్నం ఆద్యం చె అది తిన్నది బాగా అరిగి మంచి జఠర పుష్టి ఉన్నటువంటి అది కోరిక అది కోరిక పుత్రకామ పుత్రుడు లేనివాడు పుత్రకామహ పుత్రుడు ఉన్నవాడు పుత్రుడు నాకు చెప్పిన మాట వింటలేదని దాని ఇంకో కోరిక వశీకరణ కామహ అని ఒకటి ఉంది ఒక అమ్మాయిని వీడు ప్రేమిస్తాడు వీడి మాట వింటలేదని దానికి ఆమె నా మాట వినాలి అని ఒక కోరిక నరం శ్లోకం ఒకటి ఉంది సౌందర్యలహట్లో ఆ శ్లోకాన్ని పఠించిన వాళ్ళకి ప్రేమ సఫలమవుతుంది అని ఫల చెప్పండి ఆ శోకర్ణ గుర్తుల విధమే నరం వర్షీయాంశం ఈ కోరికలన్నీ ఉంటాయి ఆ శిక్షణ కూడా కామ్య కర్మల శిక్షణ శిక్షణ అంతా ఇన్ని ఉంటాయని మీరు ఆశ్చర్యపోతారు ఆ శిక్షణ ఆ కామ్యసు ప్రముఖ శృతి లేదలో అవేదో ఇప్పుడు కామ్యకర్మలను చెప్తా ఉంది ఈ కామనలన్నీ కూడా భ్రమ వల్ల పుట్టినవే కామానా మిత్యాజ్ఞాన ప్రభుత్వమే సత్యత మీకు ముఖం బ్రహ్మవర్చస్సు ఉండాలంటే ఎంతకాలం ఉంటుంది ఆ బ్రహ్మవర్చస్సు ఇలా ఉంటుంది కొద్ది సూపులు పోతుంది ముఖం వనగలు పడిపోయి రోగం వచ్చేసి కొన్ని లాగా కోతిలా తయారవుతాడు పెద్ద వయస్సు కోతి ముఖంలాగా ఉంటుంది వీడి ముఖం కోతి ఎలా అయితే ఆ యాంగులర్ ఫీచర్స్ అవి వచ్చేస్తాయో ఈ ముఖంలో మాంసము బాగా తగ్గిపోయి ఆ ఎముకలన్నీ కూడా బయటకు వచ్చేసి కోతి రూపు వస్తుంది మీరు వీడు ఎంత బ్రహ్మవర్చస్సు సంపాదించినా అది తప్పదు కాబట్టి ఈ దేహ ఈ దేహమే నేను అనే మిథ్యాజ్ఞానం లేకుండా అసలు ఈ కోరికలు ఉండనే నిత్యాజ్ఞానం నుండే ఈ కోరికలు పుడతాయి అది సత్యం అయినా వేదము ఆ టాపిక్ జోలికి పోదు అదలా కామనల్ని చెప్పుకుంటూ పోతుంది ఈ కామనల్లన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది యథాప్రాప్త అనేవ కామాన్ ఉపాధాయ సో అజ్ఞానం చేత జనులలో కామనలు ఉంటాయి ఆ కామనలని బట్టి ఆ కర్మల్ని చెప్పుకుంటూ పోతుంది ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో నేను ఇది చూసి ఆశ్చర్యపోయాను మామూలుగా మనకి వీసా కావాలంటే చిలుకూరు వెంకటేశ్వర స్వామి అక్కడ బోర్డు ఉందని చెప్పారు ఎవడో నా వీసా వెంకటేశ్వర స్వామి అని పెద్ద బోర్డు మీకు దేవాలయం ఆరంభంలో ఉంది చెప్పారు అంటే వీసా కావాలంటే మీరు ఇక్కడికి రండి ఇది సరే నేను మొన్న ఆ కాకినాడ వెళ్ళినప్పుడు ఎక్కడికో ప్రయాణానికి వెళ్ళినప్పుడు కారులో వెళ్ళినప్పుడు ఒక దేవాలయాన్ని గురించి బోర్డు కనపడింది కాకినాడ నుంచి అమలాపురం కారులో వెళ్ళా ఆ రోడ్డు మీద యానాం రోడ్డు మీద ఓ దేవాలయం గురించి ఓ బోర్డు కనపడింది మళ్ళీ మైల్ దూరం కాకుండా మళ్ళీ అదే బోర్డు కనపడింది ఆ బోర్డులో వాళ్ళ అనౌన్స్మెంట్ ఏమిటంటే మీకు కనుక అమ్మాయి వివాహం కానీ అబ్బాయి వివాహం కానీ ఆలస్యం అవుతున్నట్లయితే మా దేవాలయానికి వచ్చి పూజలు చేసుకుంటే మీకు కోరికలు తీరుతాయి అని పెట్టుంది ఆ బోర్డు ఇప్పుడు అటువంటి పరిస్థితి తనకు గలదు అని అని భావించే వాళ్ళు ఉంటారుగా వాళ్ళు ఏం చేస్తారు ఫోన్ లేవు ఐదు వందలు వేయకపోతే కాబట్టి కామన్ అమ్మాయి ఆలస్యమైనా నువ్వు నీ నువ్వు కాదు చేసేది వెళ్ళి భగవంతుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నిర్ణయించుకుంటారు నువ్వేం కంగారు పడకు ను ఈశ్వరుని శరణాగిత చేసి కూర్చో అని అని చెప్తే వింటాడు ఎవరు వారికి అది తగ్గట్టు ఉంటుంది వాడి అజ్ఞానానికి తగ్గట్టే ఉంటుంది కాబట్టి యథాప్రాప్తా అంటే అవి అజ్ఞానం చేత ప్రాప్తములైన అవి అజ్ఞానం చేత ప్రాప్తమైన వాటిని యథాతథంగా స్వీకరించి ఉపాదాయ స్వీకరించి వాటి శృతి వాటిని ఉద్ది వాటిని స్వీకరిస్తుంది అంటే యాక్సెప్ట్ చేస్తుంది ఓకే వట్ ఈజ్ యువర్ డిజైన్ యాక్సెప్ట్ చేస్తుంది కోర్టులో కేసు నెగ్గడానికి కర్మ ఉంది కోర్టులో కేసు ఉంది అది అది కర్మ ఉంది జడ్జి గారి మనస్సు మనకు అనుకూలంగా చెప్పడానికి కర్మ ఉంది ఇవన్నీ కర్మలు ఉన్నాయి నేను వాళ్ళు చేస్తుంటూ చూశాను కూడా మా చిన్నప్పుడు చూశాను ఏమిటండి ప్రత్యేకమంటే కోర్టు తీర్పు రాబోతోంది కాబట్టి మీరు ఆ తీర్పు తమకు అనుకూలంగా ఉంటే కొరకే కర్మ చేస్తున్నారు ఎందుకంటే భార్య గర్భవతి కొడుకు పుట్టడానికని కర్మ చేస్తారు ఆల్రెడీ గర్భంలో కొడుకు పుట్టుకు ఫిక్స్ అయ్యిందని అది కూడా ఆలోచించడం అంత కొడుకు కావాలి కాబట్టి కర్మ చేసేయమే అంటే కాబట్టి ఈ కామనలు ఇప్పుడు అటువంటి వాడికి కాతే కాంతా కస్తే పుత్ర అని చెప్పరు ఆ మాట చెప్పరు ఆ కామలలో ఉన్నాయి అజ్ఞానం చేతన నిర్మాణమై ఉన్నాయి వాటిని యాక్సెప్ట్ చేసి దానికి సాధనాలను మాత్రమే శృతి విధిస్తోంది తత్సాధనావ విధత్తే అంతే తెలుసుకోండి నటు కామానా విద్యా ప్రభవత్వాత్ అనర్థరూపత్వం నవిధాతి నవిదాతి నా కామనలన్నీ కూడా అజ్ఞానం నుంచే పుడతాయి ఆ కామనలు అనర్థమును కలిగిస్తాయి మీ కోరిక ఎప్పుడు ధనం కావాలని కోరుకుంటాడు ధనం వస్తే వాడు తప్పుదారిలో పోతాయి కామనలు అనర్థ హేతువులు నిష్కామంగా ఉంటేనే వాడు కృతార్థుడవుతాడు అది అది సత్యం ఆ సత్యం ఉంది కాబట్టి సత్యం అలా ఉంది కనుక కామనలు అనర్థ హేతువులు కనుక అజ్ఞానం నుంచి పుడతాయి కనుక నేనింకా ఈ కామనలు తీర్చడానికి కామ్యకర్మలను నేను విధించను అని శృతి విధించడం మన ఇది విధిష్ అది మనం చేర్చుకోవాల్సి ఉంటుంది ఇది కామ్యకర్మల గురించి ఇది మీమాంసకులకి అంగీకారమేది మీమాంసకుల్లో కూడా కామ్యకర్మలు నిత్యకర్మలు ఉంటాయి దీంట్లో కామ్యకర్మలను కూడా నిత్యకర్మలను చేసినంత శ్రద్ధగానూ చేయాల్సిందే అని కుమారుల భట్టు మొదలైనటువంటి కట్టర్ కర్మవాదుల యొక్క సిద్ధాంతం కానీ వాళ్ళలోనే ఆ ఇంకొక తెగా చెందిన వాళ్ళు కామ్యకర్మల్ని పక్కన పెట్టి నిత్యకర్మలను చేసుకుంటే బాగుంటుంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీమాంసలోనే కర్మశాస్త్రంలోనే ఆ వివరాలు ఉన్నాయి కాబట్టి నిత్యకర్మలే ముఖ్యం కానీ కామ్యకర్మలు ముఖ్యం కాదు కదా ఒక ఒక సిద్ధాంతం ప్రకారంగా నిత్యకర్మలు ప్రధానమైనవి కామ్యకర్మలు ముఖ్యం కాదు కదా మరి వేదం కామ్యకర్మల్ని ఎందుకు విధించింది అనే ప్రశ్నకు నువ్వేం సమాధానం చెప్తావు నువ్వేమని చెప్పాలి నిత్యకర్మలు ముఖ్యమైనవి కామ్యకర్మలు అజ్ఞాన కల్పితములు అంతటి వివేకము లేని కోసము కామ్యకర్మలని స్థితి విధించింది అని చెప్పాలి అంతే తప్ప అసలు స్థితి విధించకూడదు అని నువ్వు అనడానికి వీళ్ళు నేను పూర్వం చూసి ఇవ్వండి మొండ మార్కెట్ ఉండేది పూర్వం మొండ మార్కెట్ ఆ మొండ మార్కెట్లో మీకు ఏదైనా ఒక పది కేజీలు వంకాయలు ఒక కేజీ వంకాయలు కావాలనుకోండి మీకు వెళ్తూ మీ ముందు అసలు అడుగు లోపల పెట్టగానే వంకాయలు గుట్ట కనుక ఎంత కేజీ ఎంత అంటే కేజీ రెండు రూపాయలు పట్టలేదు మీరు ముందుకు వెళ్ళిపోతా ఉంటే రూపాయన్నరకి ఇస్తాను రా అనుకో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక ఎత్తైన చపటా మీద కూర్చొని ఒకళ్ళు ఉంటాడు స్టేజ్ మీద కూర్చొని వాటి దగ్గర ఉంటాయి ఉంటాయి ఎలా కొట్టీ ఎంత అంటే పది రూపాయలు ఉంటాయి ఎనిమిది రూపాయలకి ముఖమే ఎలా ఒకటి అంటాడు గోపడతానండి నిజంగా యూకాస్ అగ్రి విత్ యూ అప్పుడు నేను అనుకునేవన్నీ ఈ రూపాయిందరికి ఇస్తానండి కదా వంకాయలు అసలు దాని సంఘటన చూద్దామని అక్కడికి వెళ్తే దాంట్లో పుచ్చు లేని వంకాయ మీకు కనపడదు అన్నీ పుచ్చులే అప్పుడు అసలు పుచ్చు వంకాయలు మొండా మార్కెట్లో ఎందుకు అమ్మాలి అమ్మకూడదు కదా మంచి వంకాయలే అమ్మాలి కదా అని మీరంటే డజన్ వర్క్ లైఫ్ పుచ్చు వంకాయలు కొనుక్కునే వాడుకుంటాడు నేను అడిగాను అసలు మరి పుచ్చు వంకాయలు కొంటారు కొంటారు మరి కొని ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్తగా దాన్ని కట్ చేస్తారు ఆ కట్ చేసి దాంట్లో పుచ్చు భాగాన్ని కట్ ఆఫ్ మంచి భాగాన్ని తీసుకుంటారు డూ సంథింగ్ అబౌట్ దాని కస్టమర్ దానికి ఉంటాడండి అలాగే కామ్యకర్మలు పుచ్చు వంకాయలు వంటివి వాటి కస్టమర్స్ వాళ్ళకుంటారు అంతేగాని వేదం ఎందుకు చెప్పాలి వేదం చెప్పకూడదు చెప్పింది జ్ఞానం కలగకూడదు అని మీరు అన్నా అది కామికర్మ గురించి ఇంక ఇప్పుడు నిత్యకర్మ తథ నిత్యాగ్నిహోత్రాది శాస్త్రమీ మిథ్యాజ్ఞాన ప్రభవం క్రియాకారక భేదం థా ప్రాప్తమేవా ఆదాయ ఇష్టవిశేషనిశేషపరిహారం వాజనం పశ్యన్ ప్రయోజనం పశ్యత్ పశ్యత్ అగ్నిహోత్ర అగ్నిహోత్రదీని కర్మా విధత్ నవిద్యాగోచరాసద్వస్ విషయమితి ప్రవర్తే యథాకామ్యేషు కామ్యేషు అన్న దృష్టాంతం కామ్యకర్మలు పుచ్చు వంకాయల వంటివి కనుక వాటిని అసలు ముందు ఎందుకు పెట్టనేకూడదు అనే ఆర్గ్యుమెంట్ సరికాదు అవి పుచ్చు వంకాయల వంటివైనా కూడా వాటిందు అభిరుచి గలవాడు ఉంటారు కనుక వేదము వాటిని విధిస్తుంది వాటి కోసము ఇది కామ్యకర్మల గురించి వ్యవస్థ అంటే మంచిది నిత్యకర్మలు ఉన్నాయి దాని మాట ఏమిటి నిత్యకర్మలను ఆయన ఏమీ కిరీటం ఏమి పెట్టట్లేదు దాన్ని కూడా అదే కేటగిరీలో పారేస్తున్నారు కామ్యకర్మల్ని మీరు ఏ బేసిస్ మీద తిరస్కరించారు కామ్యకర్మలు పుచ్చు వంకాయల వంటివి నిత్యకర్మలు మంచి వంకాయల వంటివి నిత్యకర్మల దృష్ట్యా కామ్యకర్మలు తక్కువ స్థాయిలో ఉన్నాయి అని అన్నారు కదా ఇప్పుడు ఇంకొక అడుగు పైకి వేసి నిత్యకర్మలను తిరస్కరిస్తున్నారు ఎలాగా నిత్యాగ్నిహోత్రాది శాస్త్రం ఉంది కదా అది కూడా నిత్యాజ్ఞాన ప్రభావం క్రియాకారక భేదం యథాప్రాప్తమేవ ఆదాయ నిత్యాగ్నిహోత్రం చేస్తాడు నిత్యాగ్నిహోత్రంలో కూడా నేను కర్తను ఇది అగ్నిహోత్ర కర్మ ఇది అగ్ని ఇది హవిస్సు ఇది ఫలము అని భేదం అంతా ఉందిగా క్రియాకారక భేదము ఉన్నది క్రియాకారక భేదము నుంచి పుట్టిందా అజ్ఞానం నుంచి పుట్టిందా అజ్ఞానం నుంచే పుట్టింది విద్యాజ్ఞాన ప్రభావం దానిని స్వీకరించి యథాప్రాప్తమేవా వాడు అలా అనుకుంటున్నాడు ఆ రకంగా వాడు నిశ్చయించుకుని ఉన్నాడు ఇప్పుడు కొంతమంది మూర్ఖ నిశ్చయాన్ని కలిగి ఉంటారు అజ్ఞాన నిశ్చయాన్ని కలిగి ఉంటారు కలిగి ఉన్నప్పుడు వాళ్ళ నిశ్చయానికి తగ్గ సలహా మీరు చెప్పాలి తప్ప మనం మొత్తం శాస్త్రమంతా వాళ్ళ ఎక్కి మీద కూర్చోబట్టే ప్రయత్నం చేయకూడదు వాడి నిశ్చయానికి తగినటువంటి సలహానే మనం చెప్పాల్సి ఉంటుంది అంతే తప్ప మనం దాన్నేమి మ్యానిపులేట్ చేసి ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు అమ్మాయో అబ్బాయో పుట్టినప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటారు పేరు గురించి పేరు గురించి వచ్చినప్పుడు నేను మొట్టమొదటి సలహా చెప్తా ఆ సలహా వాళ్ళు అది వాళ్ళు ఓపెన్ ఉన్నారని తెలిస్తే చెప్తారు అయితే చెప్పడం వాళ్ళు అది ఏం వినరు వాళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని ఏవేవో పేర్లు పట్టుకొస్తారు ఏదో చెప్పండి అప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా మనం వాళ్ళు అడిగిన దాంట్లో ఏదో చెప్పండి ఒక ఆయన అడిగారు ఏదో పేరు ఈ పేరా పేరా పేరా ఈ పేరా అంటూ వాళ్ళు అతను ఈమెయిల్సు ఫోన్ కాల్స్ అంతా చేసిన తర్వాత ఎవరు పేర్లో పెట్టాడు పెట్టి మళ్ళీ ఫోన్ చేసి అంటారు చాలా కన్ఫ్యూజింగ్గా ఉందని నేను అంటే నేను మొట్టమొదటి ఏం చెప్పానంటే లెటెస్ట్ సెటిల్ హూ హ్యాస్ క్రియేటెడ్ డిస్ కన్ఫ్యూషన్ యూ ఆర్ మీ అని నేను అడిగాను ఈ కన్ ఎందుకంటే అతను నన్నేమే నన్ను ఎక్యూజ్ చేయలేదు కానీ నేనే కన్ఫ్యూషన్ అనే మాట వచ్చింది కనుక ఇప్పుడు చెప్పు ఈ క్రియేట్ ఇక్కడ కన్ఫ్యూషన్ క్రియేట్ చేసింది నువ్వా నేనా అంటే మీరు క్రియేట్ చేయని నేనే క్రియా బస్ యూ యూ ఎక్నాలజీ దట్ ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో నేను క్రియేట్ చేశానని అనుకోకూడదు నేను క్రియేట్ చేసింది ఓకే నవ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టెల్ మీ హౌ ఆర్ యూ గోయింగ్ టు సెటిల్ ఇట్ ఓకే ఐ వాంట్ టు సెటిల్ ఇస్ దిస్ వే దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎ ప్రికాషన్ అల్ప ప్రాణవర్ణము మహాప్రాణవర్ణము ఆ భేదాన్ని నువ్వు పాటించాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను కంక్లూడ్ చేశాను ఏమండి ఆల్ దట్ డిస్కషన్ ఇట్ ఈజ్ నథింగ్ టు డూ ఇట్ మై థింకింగ్ నా థింకింగ్ అయితే అసలు ఈ సమస్య లేదు నా నా అయితే నేను వన్ వన్ పాయింట్ థంబులు వెంటనే సెటిల్ అయిపోతుంది దాని ఆలోచించక్కర్లేదు కానీ మరి వాడికి అలా ఉండరు కదా కాబట్టిత్యాజ్హోత్రము కూడా ఎవరికి నేను కర్తను అనే జ్ఞానం కలవాడు అది జ్ఞానమా అజ్ఞానమా అజ్ఞానమే జ్ఞానరూపంగా చలామణి అయ్యే అజ్ఞానం కనుక అది కూడా మిథ్యాజ్ఞాన ప్రభావమైన మిథ్యాజ్ఞానము నుండి పుట్టిన క్రియాకారక భేదము అది ప్రాప్తమై ఉన్నది వాడు దాన్ని నిశ్చయించుకుని ఉన్నాడు దాన్నే దాన్ని స్వీకరించి వాడు ఒక పర్టికులర్ ఇష్టం నాకు కావాలి అని కోరుకుంటున్నాడు ఇష్ట విశేష ప్రాప్తి వాడికి కావాలి ఒక పర్టికులర్ ఇష్టం కావాలి కామ్యకర్మల్లో ఇది కావాలంటే ఇది అది కావాలంటే అది అలా లిస్టులు లిస్టులు కింద చెప్తాను ఈ నిత్యకర్మలో అలా లిస్టులు ఏమి ఉండవు వాడికి ఏదో ఒక పర్టికులర్ దాని మీద అభిమాన అభిప్రాయం ఉంటుంది దానికోసం ఈ నిత్యాగ్నిహోత్రం చేసుకోవాలి ఒక పర్టికులర్ అనిష్టాన్ని దూరంగా పెట్టాలి వాడికి అభిప్రాయం ఉంటుంది అది కూడా మరి అజ్ఞాన ప్రభావమేగా దే దేహేంద్రియాభిమానము లేకుండగా ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము అనేది సెటిల్ కాదు అసలు అటువంటి ఒక డివిజనే ఉండదు దేహేంద్రియాభిమానం ఉన్నప్పుడే ఆ డివిజన్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక ప్రయోజనాన్ని చూసుకుని వాడు అగ్నిహోత్రాది కర్మలను వాడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు వారు క్రియాకారక భేదమును స్వీకరించి ఉన్నాడు శృతి వారిని ఉద్దేశించి యాప్రాప్తంగానే ఆ నిత్యకర్మలను అగ్నిహోత్రాది నిత్యకర్మలను విధిస్తోంది అంతే తప్ప అవిద్యాగోచర అసద్వస్తు విషయం ఇది న ప్రవర్తతే ఇది నా ఇప్పుడు వాడు దేనిని కోరుకుంటున్నాడో ఆ విషయము అది మిథ్యా వస్తువు అది సత్యవస్తువు కాదు అజ్ఞానము చేత కల్పితమైనటువంటి మిథ్యా వస్తువు తర్వాత కర్మ అన్నది అది అజ్ఞాన కల్పితమైనటువంటి మిథ్యా వస్తువు అది కర్మ కూడా క్రియ కూడా అజ్ఞాన కల్పితమైన మిథ్యా కాబట్టి కర్మ అజ్ఞాన కల్పితము నేను ఏ కర్మను విధించను అని శృతి చేతులు ముంచుకుని కూర్చోదు యథాప్రాప్తంగా నిత్యాగ్నిహోత్రం ఇచ్చేది కర్మలను కూడా విధిస్తూనే ఉంటుంది యథా కామ్యసు కామ్యకర్మలో అజ్ఞాన ప్రభావములు కాబట్టి విధించడం మానేసిందా మానే మానేలేదు అలాగే నిత్యకర్మ కూడా కర్తృత్వ బుద్ధి పురస్సరంగా ఉంటుంది కాబట్టి కర్తృత్వ బుద్ధి అజ్ఞాన కల్పితము కనుక ఇది అజ్ఞాన కల్పితమైనటువంటి కర్తృత్వాన్ని పురస్కరించుకుని వచ్చింది కనుక దేనిని దీనిని నేను విధించను అని శృతి ఊరుకుందా ఊరుకోలేదు విధించు ఎందుకండి వాడు నేను కర్తననే నిశ్చయంలో ఉండి నిత్యకర్మను చేయాలనే ఒక సంసిద్ధతలో ఉన్నప్పుడు శృతి యథాప్రాప్తంగానే ప్రవర్తిస్తుంది నురుషా నవర్తేరవంత దృష్టత్వాకాని మనుషులు అవసరమైనవి అనవసరమైనవి ఇన్ని కర్మలను నెత్తిని వేసుకుని చేస్తూ ఉంటారు ఎందుకు చేయాలి ఎందుకు అర్థం నచ పురుషాహ న ప్రవర్తడం పురుషులు కర్తృత్వ పురస్సరంగా ప్రవర్తిల్లుట తప్పు అని తెలుసుకుని కర్తృత్వ పురస్సరమైన కర్తృత్వాభిమానపూర్వకమైన క్రియా ప్రవృత్తి లేకుండా ఉంటారా ఉండరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి కల్పించుకొని మరీ చేస్తారు ఏదో ఒకటి కల్పించుకొని చేస్తాడు మనిషి ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు మనకి ఎందుకు ఖాళీగా ఉండలేడు నేను కర్తను ఇంకా ఖాళీగా ఎలా ఉంటాడు నేను కర్తను అన్న తర్వాత ఖాళీగా ఎలా ఉంటాడు నేను పరుగు వీరుడను అన్నవాడు కుర్చీలో ఎలా లేదు పరుగులు తీస్తూ వాడు ఖాళీగా ఉండలేడు ఒక ఆయన ఉన్నారు ఆయన అమెరికాలో కోలరాడో స్టేట్లో ఉండేవాడు మౌంటైన్స్ క్లైంబింగ్ చేస్తాడు మౌంటేనియర్ ఎందుకు మౌంటైన్స్ క్లైంబింగ్ చేయడం ఎందుకు వై అది ఎవరెస్ట్ ఎక్కాలి ఈసారి మొత్తానికి ప్రాక్టీస్ చేసేసి ఎవరెస్ట్ ఎక్కువ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఒక పీక్ ఉంది చాలా ఎక్కువైన పీక్ అది ఎక్కాలి ఈసారి అది ఎక్కేసాడు కోలరాడోలో ఏవో పీక్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కేసాడు ఇప్పుడు ఇంకా ప్రపంచంలో యాల్ప్స్ మౌంటైన్స్లో ఏవో పీక్స్ ఉన్నాయి అవి ఎక్కేశాడు మొత్తం గ్రేట్ పీక్స్ అన్నీ గేయించేసాడు చాలా గొప్ప మౌంటైన్ ఈ రోజు ఆ తర్వాత ఇంక ఇప్పుడు ఏం చే ఖాళీగా ఉండొచ్చు కదైతుడు వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు ఖాళీగా ఉన్నాడు అంచేతన్ అతనే కొత్తదేం మొదలెట్టాడు ఈ ప్రొటెక్టివ్ గేర్ ఉంటుంది చూడండి అవి లేకుండా ఎక్కాలి అని మొదలుపెట్టాడు ప్రొటెక్ట్ గేర్ లేకుండా ఎక్కేస్తారు అంటే ఆ పైలన్స్ ఫిక్స్ చేసి తాళ్ళు కట్టుకుని ఎక్కుతూ ఉంటారు అదే లేకుండా ఎక్కేస్తారు అని మొదలుపెట్టాడు అయితే పెద్ద పెద్ద పీక్స్ ఎక్కడం కుదరదు ఓ చిన్న చిన్న పీక్స్ ఎక్కడం ఓ ఫిఫ్టీ ఫీట్ పీ మీటర్స్ పీక్ ఒకటి చిన్న పీక్ అది ప్రొటెక్ట్ గేర్ లేకుండా ఎక్కేసాడు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏమిటి ఎయిటీ ఫీట్ ఉన్నది ఎయిటీ మీటర్స్ ఫీటో ఉన్నది ఎక్కేయాలి అది ఎక్కేసాడు హండ్రెడ్ టాక్ అది ఎక్కేసారు హండ్రెడ్ అండ్ ట్వంటీ టాక్ చెప్పారు చాలా ఇంకా నువ్వు అన్నీ వేయి రెండో మళ్ళీ బయలుదేరారు ఇంకో పీక్ ఏదో ఉంది అక్కడ కోలరాడో బోర్డర్ దగ్గర అక్కడ ఇంకో పీక్ ఉంది అది ఎక్కుదాన్ని బయలుదేరారు మూడు వందలు తర్వాత చేసిపోయిపోయి చచ్చిపోయారు దట్ ఈజ్ హౌ హీట్ ఐట్ కాబట్టి పురుషులు నా ప్రవర్తేరల్ ఇది నా పురుషాహ న ప్రవర్తయడం ఏదో పని చేస్తూ ఉంటాం ఎందుకు మనమే ఉన్నాం ఏదో హళ్ళు చేస్తూ ఉంటాం తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకో ఏదో పని చేస్తూ ఉంటాం ఇప్పుడు చింతబరికితో ఎవడో హను కొట్టాలి ఎవడు దొరకలేదనుకోండి అప్పుడు ఓ స్తంభాల్లో ఓ మా మిత్రులు ఒక ఉండేవాడు అతన్ని దండ ప్రాక్టీస్ చేసేవాడు దండ దండ తెప్పడం దాంతో ప్రహార మారే ప్రహారం కొట్టడం ఓ చెట్టు ఒకటి చూసుకుని ఆ చెట్టు ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేవాడు ఎందుకు చెట్టు లేకుండా చేయించు కదా అంటే కాదండి ఏదో ఒకటి ఉండాలి ఎదుర్కొన్నాను ఎందుకంటే గాలి మీద కొడితే బుధాలు నెప్పులు కుడతాయి ఏదైనా కొట్టినప్పుడు ఆ కర్ర ఆగడానికి ఓ చెట్టు ఉండాలి చెట్టుకేమీ అయిపోదు కొట్టేలాగా అభ్యాసం చేయటానికి ఆ చెట్టు పెట్టుకుని ఆ చెట్టుకు అభ్యాసం చేసేవాటం ఎందుకు దాంట్లో అలాగెందుకు అభ్యాసం చేయటం ఎందుకంటే హీ హీ కెనాట్ సిట్ ఐడి హీ హ్యాస్ టు డూ సంథింగ్ ఆర్ ది అదర్ జ్యోతిష్ట కర్మ కాంటెస్ట్ కొంచెం డిఫరెంట్ నచ పురుషాహ నవర్తేరన్ ఎందుకో తెలిసిన అవిద్యావంత అజ్ఞానము చేత నేను కర్తను అనే నిశ్చయంలో ఉంటాను మనుషులు నేను కర్తలోనే నిశ్చయంలో ఉన్నవాడు ఏదో ఒకటి చేయకుండా ఉండలేడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అలా మీరు ఎలా చెప్పగలరు దృష్టత్వా చూడండి మీరు చుట్టూ చూసుకోండి మనలో ప్రవృత్తి ఎలా ఉందో చూడండి మన అనుభవంలో ప్రత్య ప్రవృత్తి ప్రత్యక్ష సిద్ధం ఆత్మస్వరూపము తెలియని వాళ్ళు కర్తృత్వ పురస్సరంగా ఒక కర్మ తర్వాత ఇంకో కర్మ లౌకిక కర్మల తర్వాత ఒక లౌకిక కర్మ తర్వాత మరో లౌకిక కర్మ ఒక వైదిక కర్మ తర్వాత మరో వైదిక కర్మ అలా చేస్తూనే ఉంటాను మీరు చూసుకోండి ఎవరినైనా చూడండి అలా చేస్తూనే ఉంటాను ఎందుకంటే వాళ్ళకి ఆత్మస్వరూపం తెలియదు కనుక దృష్టత్వాత దీనికి దృష్టాంతం ఏంటో తెలుసిన యథా కానిన ఈ కాన్యకర్మలు చేసి వాళ్ళు ఉన్నట్టు సరే ఓ కోరికతో ఓ కర్మ నేను సరసార్లు చెప్పానమాట ఈ జాతకాలు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు ఎంతకాలం చెప్పించుకుంటారు ఈ జాతకాలు బతికున్నంత కాలం బతికున్నంత కాలం జాతకాలు చెప్పించుకుంటారు ఇంకొక అరగంటలో చచ్చిపోతాడు కనుక జాతకం చెప్పించింది చచ్చిపోతాడు నా గ్రహం ఎక్కడుంది శుక్రుడు ఎక్కడున్నాడు శని ఎక్కడున్నాడు అన్ని సెటిల్ చేసుకుని అప్పుడు చచ్చిపోతాడు to them. Because he is, he has molded himself like that. If Kamya karma anuskananda shivalu utara, one of Kamya karma is not done, but he is not done. But he is not done. He is not done. You are going to be a sahasrato praram hashtara, lakshaka veltara, a lakshaka successful gha jastara. ఇప్పుడు ఏం చేస్తాడు కోటికి వెళ్ళిపోతాడు మూడు కోట్లు అంటాడు ఇంకోటి ఏదంటాడు ఇంకోటి అంటాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు విష్ణు సహస్రనామ పారాయణ పరిషత్ అని ఒకటి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారు బాగా చేస్తారు వాళ్ళ యొక్క వాళ్ళకి గురువు గారు ఏమని చెప్పారంటే మీరు తప్పు లేకుండా పారాయణ చేయాలి దాని దృష్టాంతం ఏంటంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆవిడ తప్పు లేకుండా పారాయణ చేశాను నేను విన్నంతలో ఎంఎస్ సుబ్బలక్ష్మిను ఈ విష్ణు సహస్రనామ పారాయణ పరిషత్తు వాళ్ళు ఉన్నారు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ తప్పులే చదువుతారు ఏదో రకంగా తప్పులే చదువుతారు మహాప్రాణ వర్ణాలు సరిగ్గా ఉచ్చరించరు సంధులు ఉండవు ఏమీ ఉండదు వీళ్ళు మాత్రం బెర్ఫెక్ట్గా చూడతారు వీళ్ళకి ఓ పాలసీ మొదలుపెట్టాలి వందసార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి చేసేసారు మన సైనికూర్లో చేసేసారు ఇంకా మళ్ళీ సైనిక పూర్లో ఎక్కువ చేస్తే ఒకసారి అయిపోయింది అది ఈసారి బిహెచ్ఎల్ కాలనీలో అక్కడ చేసేసారు వాళ్ళలో ఒకళ్ళు ఏమన్నారు కాయ శ్రీశైలంలో అక్కడ చేసేసారు కాళహస్తులు అక్కడ చేశారు అక్కడ చేశారు కాశీ చేసేసారు ఇప్పుడు వెతుకుతున్నారు మనం ఇప్పుడు ఎక్కడ చేయాలి అని వెతుకుంటారు ఎక్కడో ఒకటి చేయాలంటే సపోజ్ మొదటి ఆయన పోయాడు అనుకోండి దాన్ని ఇన్హెరిట్ చేస్తాడు ఎవడో ఇన్హెరిట్ చేసి ఇంకో రోడ్డు చేయిస్తాడు అక్కడ కైలాసం వెళ్ళి అక్కడ చేయాలంటే ఎక్కడో చేయాలండి కొంతమంది గాలిలో చేయాలని విమానం ఒకటి బుక్ చేసుకుని ఇక్కడి నుంచి ఎనిమిది గంటలో ఆరు గంటలో ప్రయాణం ఉన్న విమానం బుక్ చేసుకుని విమానంలో చేసేసి మళ్ళీ కనుక కొంతమంది సబ్ మెరీన్ మీటి అడుగులు చేయాలని సబ్మెరీన్ బుక్ చేసుకుని అక్కడ చేసే ఐ హక్ేటెడ్ దే డూ ఆల్ దీస్ కాబట్టి కామ్యక్రమం చేసి వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు వాళ్ళేం మానేరు యూ కెన్ సీ దాట్ ఓకే కాబట్టి ఇంతవరకు శంకరులు చెప్పిన దాంట్లో మీకు ఏం తేలింది కానలు అజ్ఞాన కల్పితములు అసత్యములు అనే జ్ఞానం లేనివాడు మాత్రమే కామ్యకర్మలు చేస్తారు నేను కర్తను అనే అభిమానం గలవాడు అంటే ఆత్మ అకర్తృ ఆత్మస్వరూపము తెలియనివాడు వాడు మాత్రమే కర్తగా ఉండి నిత్యకర్మలు చేస్తాడు అంటే ఇప్పుడు మీకు ఏం తెలిసింది కర్మలు చేసేవాళ్ళు ఏమిటంటారు వాళ్ళు అజ్ఞాను అని చెప్పినట్టు లేదా దాని మీద పొరపం విద్యామ విద్యావతామేవ కర్మాధికార ఇది చేతి నా కర్మలను చేసేవారు అజ్ఞానులు అని మీరు అలా తీర్మానించారే అది కరెక్ట్ కాదు మీరు చూడండి వెళ్ళి చూడండి కర్మలను చేసి వాళ్ళు వాళ్ళు ఎంతో చదువుకుని విద్యావంతులై ఉండి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు విద్య లేకుండా వేదాధ్యయనం లేకుండా కర్మల్ని చేయగలుగుతారా చేయలేదు కదా కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారేమిటి అజ్ఞానులు అయి ఉంటేనే కర్మాధికారం ఉంటుంది అంటున్నారే లేదు మాకు అర్థమైనంతలో జ్ఞానము గలవారికి మాత్రమే కర్మాధికారము గలదు అని మనం స్పష్టంగా చూడచ్చు కదా అది అని బలపక్షం అంటే సరికాదు ఎందుకంటే ఆ జ్ఞానం లేరు మేము అంటున్న జ్ఞానం లేరు ఆ జ్ఞానం లేరు ఈ జ్ఞానం లేరు ఈ జ్ఞానం ఏమిటి బ్రహ్మైకత్వ విద్యాయా కర్మాధికార విరోధత్వాత్మ మీరు ఈ దేహేంద్రియాదులు మీరు కాదు కర్తభోక్త అయిన అహంకారం కూడా మీరు కాదు మరి ఇంక నేను బ్రహ్మవి నీవు అపూర్ణ ఆత్మచైతన్యమే నీవు ఏమండి అయితే నేను బ్రహ్మనైనట్లయితే నేను కర్తనవను నా స్వరూపం బ్రహ్మ అయితే నా ఇందుకు కర్తృత్వం ఉండదు కర్తృత్వం లేకుంటే నాకు కర్మాధికారం ఉండదు కదా అంటే ఎస్ నీవు బ్రహ్మవు నీకు కర్మాధికారము లేదు పరమ సో బ్రహ్మాత్మ జ్ఞానము గలవానికి కర్మాధికారమునకు విరోధము ఎందుకంటే కర్మాధికారము ఎవడికి కర్తకుంటుంది ఎవడైతే తనను కర్తగా స్వీకరిస్తాడో వాడు బ్రహ్మైకత్వ జ్ఞానము లేనివాడు ఎవడు బ్రహ్మైకత్వ జ్ఞానము గలవాడో వాడు తన స్వరూపము అకర్తృ అభోక్తృ అని తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి కర్తయ్యై కర్మలను చేయుట బ్రహ్మైకత్వ జ్ఞానము ఈ పరస్పర విరోధము స్పష్టముగా ఉన్నది ఈ విషయం ఇది చెప్పడమే అయినది ఏతేనా ఏనా బ్రహ్మకే నిర్విషయవాత్ ఉపదేశ్రహణఫలాభావరిహార ఉట్టి ఇంతవరకు చేసిన ఈ చర్చని బట్టి మనకేం తేలిందంటే ్రహ్మయే ఆత్మయే బ్రహ్మయ్య అయిపోయే పక్షంలో కర్మవాక్యములకు అధికారియే ఉండకుండా పోతాడు కనుక వేదములో కర్మలను విధించే వాక్యములు వ్యర్థమైపోతాయి అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది తప్పు అని సెటిల్ అయిపోయింది ఎందుకంటే బ్రహ్మైకత్వము తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు తమను తాము కర్తలుగా గ్రహిస్తారు అంటే కర్మ చేయటానికి సంసిద్ధంగా ఉంటారు దాంట్లో మళ్ళా నాకు ఈ కామన కావాలి నాకు అది కావాలి అనే కామనలతో నిండి ఉంటారు ఈనాడు హిందూ సమాజం ఎలా తయారైందంటే కోరికలు కోరికలు కోరికలు ఈ కోరికలు తీరాలి ఆ కోరికలు తీరాలని ప్రతి కర్మని ప్రతి దేవతోపాసనని ఒక లేఖి కర్మ కింద లేఖి ఉపాసన కింద మార్చిమారేసంతా లేఖి వ్యవహారమే మీకు ఈ కోరికి తినాలంటే అది చేయండి అది కోరిక అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే బోల ఇంకా అది తప్ప ఇంకోటలేదు అలా తయారు చేసి పెట్టాను కాబట్టి లోకంలో కర్మలను చేయుట ఫలములను కోరుకోలుట ఆ ఫలముల కొరకై ఆ కర్మలను చేస్తూ ఉండుత అది అది నడుస్తూ ఉంటుంది ఏమంటే ఆత్మ ఒక్కటే అయితే కర్మలను బోధించే ప్రసక్తి ఉండదు ఒకవేళ బోధించినా దాన్ని తెలుసుకునేవాడు ఎవడో ఉండడు ఫలము నిత్యైపోతుంది కర్మ అనేది ఉండడు కాబట్టి ఈ వాక్యాలన్నీ అర్థమైపోతాయి అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉన్నదో అది అంగీకారము కాదు సో తద్గ్రహణ ఫలాభావ దోష పరిహార ముక్తో వేధితవ్య మీకు తెలుసుకొని ఉంది కానీ ఆ సమాసంలో మీరు సరిగ్గా గ్రహించారో నేను కొంచెం సారి ఓకే వ్యక్తికి తన గురించి ఉండే తప్పుధారణ నుండి విషయభోగములపై ఆసక్తి పుట్టును అయినను ఆ విధముగా అజ్ఞానము చేసం ప్రాప్తములైన కామనలను స్వీకరించి వాటిని పరిపూర్తి చేసుకున్నట్టుకు సాధనములైన కామ్యకర్మలను విధించుట ఎందు శృతి అంటే కర్మకాండ శృతి ప్రవర్తిల్లును అంతేగాని కామనలు తప్పుధారణ నుండి పుట్టుటచే అవి హానికరములని శృతి ఉపదేశించదు అదేవిధముగా క్రియలు కారకములు అనే భేదము కూడా వ్యక్తికి జగత్తు ఏడల ఉండే తప్పు ధారణాల నుండి పుట్టును ఆ విధముగా సంప్రాప్తమైన ఆ భేదమును స్వీకరించి శృతి ఒక విశిష్టముకు అభీష్టమును పొందుత గాని లేక ఒకనొక అవిష్టమును పరిహరించుట కానీ ఏదో ఒక ప్రయోజనమును మనస్సులో పెట్టుకొని నిత్యాగ్నిహోత్రము మొదలు నిత్యకర్మలను విధించుతున్నది ఇదంతా అజ్ఞానముచే కానవచ్చే నిత్యా జగత్తు అని శృతి కామ్యకర్మలను కాని నిత్యకర్మలను గాని విధించుట మానివేయదు మానవులు కూడా అజ్ఞానులేయుట వలన కామనలు గలవారు కామ్యకర్మల ఎందు ప్రవర్తించినట్లే ఇతర కర్మల ఎందు కూడా ప్రవర్తిల్లుట లోకములో అనుభవములోనున్న విషయమే దీని మీద పూర్వపక్షం ఏమిటంటే జ్ఞానము గలవారికి మాత్రమే కర్మల ఎందు యోగ్యత ఉండును అన్నచ్చు అది సరికాదు ఎందుకంటే జీవునకు బ్రహ్మతో ఐక్యమును బోధించే జ్ఞానము ఉదయించగా కర్మయోగ్యతకు విరోధము కలుగుననే విషయము ఇది వలనలో అంటే వన్ వన్ భాష్యములో చెప్పబడినది దీనిచే జీవునకు బ్రహ్మతో ఐక్యమును ఉపదేశించే పక్షములో ఉపనిషత్తులతో అధికారి ఉండడు ఉపదేశమునకు స్వీకారము ఫలము లేకుండును ఉపదేశమే వ్యర్థము అనే దోషము పూర్వపక్షి లేవదీసినది ఆ దోషమునకు పరిహారము చెప్పబడినది అని తెలియవలేము కాబట్టి ఉపనిషత్తులకు అధికారం ఉంటుంది కామ్యకర్మలకే అధికారం ఉంటుంది నిత్యకర్మలకే అధికారం ఉంటుంది ఉపనిషత్తులకి అధికారం ఉంటుంది కామ్యకర్మలకి ఫలం ఉంటుంది ఆ ఫలాన్ని వాడు పొందుతాడు అది అయోగ్యమైన ఫలమే పొందుతాడు మరి ఇంకే దానికి ఉన్నది అది నిత్యకర్మ ఫలాన్ని వీడు పొందుతాడు ఉపనిషత్తులను తెలుసుకున్నవాడు ఆ జ్ఞానం చేత మోక్షఫలాన్ని వీడు పొందుతాడు కాబట్టి అన్ని వ్యవస్థలు పసుగుము అజ్ఞానము చేత కామ్యకర్మ వ్యవస్థ నడుస్తుంది అదే అజ్ఞానం చేత నిత్యకర్మ వ్యవస్థ నడుస్తుంది ఆత్మస్వరూప జ్ఞానము కలిగేటంత ఉపదేశము శాస్త్రము శిష్యులు ఇత్యాది భేదపూర్వకమైన ఉపనిషత్తు వ్యవహారము కూడా దాంట్లో భేదం ఉంటుంది అది కూడా నడుస్తుంది సర్వము సంపన్నము కనుక దేనికి విరోధము లేదు రేపు కంటే నువ్వు చెప్పాం పూర్ణ పూర్ణమ